హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి హ ఓ శ్రీగరుభ్యో నమ హరిహమానందరమసుఖదం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షీభూత భావాదీతరం సద్గరు మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్య లవర ప్రజన ప్రత బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసంభా శంకర్యమా అస్మాచార్యపర్యంత వందేర పరా స్వగు నిజగ పరమగరు పరష్ిగొరు సద్గురు పదబ్రహ్మణే నమ్మ హరి శ్రీగురుభ్యో నమ్మ హరి ఓ సంకల్పము లేనిదే నిస్సంకల్పములోనతోచు చను తోచు చను సంకల్పమే తప్పున నిస్సంకల్పము ఇరిగే నేని చను తా లేననుచు నిస్సంకల్పమును నిల్చదనూ చూ సంకల్పించుటకింకా సంకల్పమేది నిస్సంకల్పమందు ఇట్లు సంకల్పమిరి గీతే చను తా లేనోచూ నిస్సంకల్పమును నిల్చదనూచూ సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన తోచు చను తోచు చను సంకల్పమే తప్పున నిస్సంకల్పమునెరిగేనేని చను తా లేననుచు నిస్సంకల్పమును నిల్చెదననుచు సంకల్పించుటకింకా సంకల్పమేది నిస్సంక నిస్సంకల్పమన్నిట్లు సంకల్పం ఎరిగితే చను తా లేననుచు సంకల్పమును నిల్చెదననుచు ఇది పదవిభజన పంతొమ్మిది తంభయార్ లో ఆరులో యోగిరామ్ గారు జల్లూరి బలరామకృష్ణయ్య గారు వారి ఇంటి వద్ద ఒక స్థిరమైన ఆసనం వేసుకుని సాధన కొనసాగించేవారు అధ్యయనం కానీ సోహంధ్యానం కానీ ఆ తురియ లక్షణాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతిగా కానీ వారు ఎదురుకుండా ఒక బోర్డు మీద రాసి ఉంటుంది సంకల్పమే బంధం నిస్సంకల్పమే ముక్తి ఏమీ వద్దు ఓరక ఉండు ఈ రెండు వాక్యాలు రాసి ఉంటాయి వారు నిరంతరాయంగా వారి జీవితంలో వారు అనుసంధానం చేసినటువంటి ఈ రెండు వాక్యాలు ఈ గర్ణార్థంలో సూచనలుగా ఉన్నాయి సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి ఏమీ వద్దు ఓరక ఉండు ఈ రెండు సూత్రాలు కూడా ఉపదేశ సారంలోను ఉన్నది నలుబడి అని సద్దర్శనం అనే గ్రంథం అని ఆ సద్దర్శనం అనే గ్రంథంలోను భగవాన్ రమణుల బోధా సారాంశమంతా ఈ రెండు వాక్యాలే సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి ఏమీ వద్దు మానవులు ఎవరైనా సరే ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునేటటువంటి వారందరూ నిత్యముక్తులై జీవించాలనుకున్న వారందరూ ఈ రెండు వాక్యాలని వారి జీవనంలో అక్షర సత్యంగా ఉండాలి ఎందుకంటే ఏమీ ఆపోజిట్ ఏమిటి ఏమైనా కావాలి ఊరక ఊరక ఉండడు ఎప్పుడు ఏదో పనిచేస్తుంటాడు ఊరక ఉండటం అంటే బహిరంగంలో కాదు అంతరంగంలో ఆ అంతఃకరణ సాక్షిగా ఊరక ఉండటం రావాలి అంతఃకరణం సా అప్పుడు ఆటోమేటిక్గా ఉడిగిపోతుంది అదే అంతఃకరణ సాక్షే బాగా వేగంగా పనిచేస్తున్నాడు అనుకోండి అప్పుడు అంతఃకరణం ఇంకా వేగంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఊరక ఉండటం అంత సులభమైన అంశం కాదు అప్పుడు దానికంటే ముందే ఉండాలంటే ఏమీ వద్దు ఏమైనా కావాలి అన్న స్థితి నుంచి ఏమీ వద్దు అన్న స్థితికి మానవుడు ఎదగాలి అక్కడి నుంచి ఏమీ వద్దు తర్వాత ఊరక ఉండు ఈ రెండు కూడా సంస్కృతంలో చెప్తే సంకల్పమే బంధం నిస్సంకల్పమే ముక్తి ఇదే అంశాన్ని ఈ కదార్థంలో స్వీకరించారు संकलू लेने देसंकल लोचू काबी निकल निकल अंटेटी अंत गाढ़्रावस्थ मनसुन लेधी ले ఒక్క జ్ఞాత ఒక్కడే ఉన్నాడు నిద్రావస్థ సుప్తచేతనావస్థ కదలగలిగి ఉండి కదలకొండా ఉండుట వ్యవహారశీలం అవ్వగలిగే శక్తి ఉండి వ్యవహారశీలం కాకుండుట శవము పడి ఉండుట భౌతికంగా చూస్తే శవము పడి ఉండుట मेधोपरधि जरगवल जो उठाई अभी निद्र ओक प्रभाव उड़ा अटे मनो अत विभाग ओ विभाग आ अयंत्रित विभागंत इनवाली ब्रेन इनवाली या कोई अच्छे श्वासक्रिया रक्त प्रसरण व्यवस्था हारमोनल ओक विद इला विनाल ग्रंथ पे विधान కొన్ని లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అంటే మూత్రపిండాలు కావచ్చు గుండె కావచ్చు ఉపరితిద్దులు కావచ్చు కాలేయం కావచ్చు ఇత్యాది గ్రంథుల యొక్క సమాహారం మధ్య కూటములో ఉన్నటువంటి గ్రంథుల యొక్క సమాహారం అంతా పనిచేస్తూనే ఉంటుంది కొద్దిగా మంద కొడిగా పనిచేస్తాయి ఉన్నప్పుడు వేగంగా పనిచేస్తాయి నిద్రలో ఉన్నప్పుడు కొద్దిగా మంద కానీ మేధో విభాగంలో మాత్రం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది నిద్రలో నిద్ర అందుకని ఆ నిద్ర పోవడం చాలా అవసరమైపోయింది సర్వజీవరాశికి కూడా అయితే ఈ నిద్రని ఎన్ని రకాలుగా పోవచ్చు అని ఒక పరిశోధనా శాస్త్రం మొదలుపెట్టారు ఎందుకని అంటే అది సంకల్పమైన నిస్సంకల్పమైన రెండు మేధస్ అనే పరిధిలోనే ఏర్పడుతుంది నీ చేతులు కాళ్ల సంకల్పం కలిగే అవకాశం ఉందా ఎవరికైనా అలా అవకాశం లేదు కదా अदं मेधोपरमेंट चर्य प्रति चर्य काबी जाग्रत निद्र अध्ययन शास्त्रा वृद्धिचेस दाँ वृद्धि चयड़मे तपस्सुन दाग तेयड़मे तपस्सा ते इंद्रिय तपिंपचे कर्तिक प्रतिदे తమలో ఉన్నటువంటి స్వప్రకాశ రూపమైనటువంటి స్వరూప జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంది అందుకని ఈ మాసం అంతా కూడా ఇంద్రియ విషయాలకి అవకాశం లేనటువంటి వ్రత దీక్షలన్నీ ఉంటాయి అంటే పదహారు రకాలు వండుకు తినేటటువంటి పండగలు ఉండవు పట్టు పీతాంబరాలు కట్టుకుని కళ్యాణాలు చేసే సందర్భాలు ఉండవు కేవలం కాసిన నీళ్లు పట్టుకెళ్ళి శివయ్య మీద పోయటమే అంతవరకే నీకు పరిమితి ఏమైనా దారిలో కనబడితే ఓ మారేడు దళం బట్టుకెళ్ళి ఆయన కనిపిస్తే చాలు సంతోషపడిపోతాడు సరే సాయం సంధ్యలో తులసి కోట దగ్గర దీపం పెడితే చాలు ఇంతే ఇంతకు మించి విశేషమైన పూజలన్నీ మనం తర్వాత కల్పించాం అవన్నీ మనం మూడు రోజులు చేయొచ్చు శివాభిషేకం కార్తీక మాసంలోనే చేయమని ఎవరు చెప్పారు మూడు రోజులు చేయొచ్చు కాకపోతే ఈ కాలంలో మిగిలినటువంటి యమనియమాలతో కూడినటువంటి వ్రత దీక్షలన్నీ అనుకూలిస్తాయి కాబట్టి దివ్యత్వం మీద దృష్టి పెట్టే అవకాశం బలపడుతుంది కాబట్టి ఈ కాలంలో శివాభిషేకం రుద్రాభిషేకం ఇట్లా ఏర్పాటు చేసుకు అలాగే కేశవునకు సంబంధించిన అర్చనలు కూడా కార్తీక దామోదర వ్రతమని అనేక రకాలు చేస్తూ ఉంటారు సరే సౌభాగ్యలక్ష్మి వ్రతం అని सर इवन मौलिक चूस्ते कर्मकांड के संबंध विशेषण वीट द्वारा दिव्यत्वा शरणागति पंदेट उपासनाकांड मन स्वीक उपासना कांड अंत भक्ति मार्ग कर्मकांड अंत फलिताशक्ति कूड़क कर्मकांड ज्ञाकांड अं अर्थमें स्वरूप ज्ञानाभिलाष बल्कि उठा स्वरूप ज्ञा लक्ष्यम ज्ञाकांड అదే శరణాగతి అనే లక్ష్యంతో చేస్తేనేమో భక్తి అయింది అదే ఫలితాసక్తితో చేస్తేనేమో కర్మ కాండ అయ్యింది ఇది కాండ అంటే సమూహం అని అర్థం మానవుడు చేసే ఇంద్రియాలతో చేసే ప్రతి పని కూడా అది ఆలోచన దగ్గర నుంచి మొదలు అన్ని అన్ని ఇంద్రియ కలిపి కర్మే పుట్టడం కూడా కర్మే పోవడం కూడా కర్మే కర్మ అనే విశాలమైన భాగంలో పుట్టడం పోవడం కూడా అంశయింపుతాములే सर इदा देशक ये फलत कोरक अनवड़ की प्रश्न वन आश्न की संकल्प प्रश्न अंत्या संबंधी विचारणा मार्ग नीलों प्रारंभ प्रश्न अ प्रश्न की एंता बलो दिन तीर्चा कावासिने अंतंटे वो बल उड़ा అది కూడా సంకల్పమే కాబట్టి సంకల్పానికి రెండు ముఖాలు ఉన్నాయట ఒకటి ప్రశ్న రెండు సమాధానం సంకల్పము ఇప్పుడు ఎటు పనిచేసినా తీవ్రంగానే పనిచేస్తుంది బలంగానే పనిచేస్తుంది సమర్థవంతంగా పనిచేస్తుంది అందుకని సరి అయిన వారికి సరి సమయంలో సరి అంశం గురించి సరి లక్ష్యం దిశగా సరి సాధనతో కనుక కలిగితేనే సంకల్పము అంటే సంకల్పం అంటే ఐదు లక్షణాలు ఉండాలి సరియైన సమయం సరి విషయం సరి అయిన లక్ష్యం సరి సాధన సరి అయిన వ్యక్తి ఈ ఐదు కూడితే సంకల్పం అవుతుంది ఈ ఐదు కూడలేదనుకోండి ఏ ఒక్కటి కొడకపోయినా అది నిష్ఫలం వికల్పం అయిపోతుంది ఈ వికల్పం అన్న వ్యవహారం ఎక్కడొస్తుందంటే ఈ ఐదిటిలో ఏదో ఒకటి కూడలు కొడకపోయేటప్పటికీ అది పని జరగదు అది ప్ర అది ఫలితం దాకా వెళ్ళదు వెళ్ళకేమైపోతుందంటే సంకల్పస్థితి నుంచి వికల్పస్థితికి చేరిపోతుంది మళ్ళీ పుడుతుంది ఈసారి మళ్ళీ ఈ ఐదింటిని కూడగట్టుకుని పుడుతుంది ఇట్లా ఎప్పటికప్పుడు మన లోపల ఉన్న ఆలోచనల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఐదింటిలో ఏదో ఒకటి లోపం అయిపోయినటువంటివి మన జీవితంలో మనం అమలు చేయం ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతే అవి అమలులోకి రావు అవి ఎప్పటికీ ఫలితాలను కూడా ఇవ్వబో కానీ మీ జీవితంలో ఏ సందర్భమైనా స్వీకరించండి ఏ సంఘటన అయినా స్వీకరించండి ఈ ఐదు లక్షణాలు కూడిన చోట ఫలితం రాకపోవడం అనే ప్రసక్తి అక్కడ ఫలితం వచ్చేస్తుంది ఆ సామర్థ్యం కూడా వచ్చేస్తుంది ఫలితం ద్వారా సామర్థ్యం కూడా వచ్చేస్తుంది సమర్థత ఏర్పడిపోతుంది సరే ఇదంతా సంకల్పానికి సంబంధించిన గొడవ సరే నిస్సంకల్పం అంటే ఏమిటి మరి ఇప్పుడు అంటే ఈ ఐదింటిని ఒక్కొక్కదాన్ని నిరసిస్తూ రావాలి అంటే ఐదు ఉండాలి ఐదు కలిసి పనిచేయాలి పనిచేస్తున్నదాని సాక్షిగా గుర్తించాలి గుర్తించి ఒక్కొక్కదాన్ని నిరసించాలి కాబట్టి సరి వ్యక్తి సరి అయినటువంటి కాలము సాధన సరి లక్ష్యం సరి విషయం ఈ ఐదింటిని ముందు గుర్తిరగాలి గుర్తిరిగిన తర్వాత ఏకసూత్రబద్ధం చేయాలి చేసిన తర్వాత ప్రయోగోపసంహారాలు తెలియాలి తెలిసిన తర్వాత నిరసించాలి గుర్తిరగాలి అనుసంధానం చేయాలి ప్రయోగోపసంహారాలు తెలియాలి నిరసించాలి ఇప్పుడు క్రియలు కూడా ఎన్నైనాయి ఐదు ఐదు లక్షణాలు ఐదు క్రియలు గుర్తిరగాలి వాడు ఐదింటిని అనుసంధానం చేయాలి ప్రయోగం తెలియాలి ఉపసంహారం తెలియాలి తదుపరి నిరసించాలి చాలామంది స్వానుభూతి స్వానుభూతి స్వీయ అనుభూతిలో నీకు తెలియాలి అంటూ ఉంటారు స్వీయ అనుభూతిలో ఎట్లా తెలుస్తుందండి మనం మాట్లాడేవన్నీనేమో నిరాకారం నిర్గుణం నిరవయవం నిరంజనం నిర్లేపం నిష్క్రియం ఇలా అన్ని నకారంతో ఉపసర్గతో కూడుకున్నటువంటి లక్షణాలని వేదాంతం ఏకరవు మరి వీటన్నింటినీ నిష్కామం నిర్లోభం నిర్మోహం నిర్మమత్వం నిర్మమామ మతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభవర్జిని ఇట్లా అన్నీ నకార శబ్దంతో కూడిన లలితాసహస్రనామంలో కూడా ఉంటాయి ఇలా మీరు ఏ ఏ చేయండి ప్రతి స్తోత్ర పాఠంలోనూ ఉంటాయి అవి ఇలా ఎందుకు పెట్టారు అంటే మనం తెలుసుకోవాలని అక్కడ సూచిస్తున్నారు అనమాట మనం ఏంటంటే జీటీ ఎక్స్ప్రెస్ లాగా ఇక్కడ మొదలు పెడితే ఆ చివరిదాకా చదువుకుంటూ వెళ్ళిపోతాం తప్ప వాడు ఏం చెప్తున్నాడు పట్టించుకునేటువంటి సమయం తీరిక మన దగ్గర లేవన్నమాట ప్రతివాడు పుట్టిన ప్రతివాడు పోవడానికి తొందరపడుతూ పరిగెడుతూ పోవడమే ఏం చేస్తున్నాడయ్యా అంటే పెద్దలు మానవులందరినీ చూసి సాక్షి అయినటువంటి స్థితిలో బ్రహ్మాండ సాక్షి బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు చూసి ఏమన్నారయ్యా అంటే ఆ దీపపు పురుగులు ఎట్లా అయితే వెళ్ళి దీపంలో పడి వాటి రెక్కలు కాల్చుకొని మలమలా పోగొట్టుకుంటున్నారో అలా మలమలా మాడి మసి మానవులందరూ అలా జననం నుంచి మరణం మధ్యలో ఉన్న కాలాగ్ని స్వరూపంలో మాడి మసి అయిపోతున్నారు అందుకే పుడుతున్నారట అంతే పెరే ఇంక దేనికోసం లేదా సకలము కాలాగ్నిలో దగ్ధం ఆ దీపపురుగులు ఎట్లా పోతున్నాయో మనం కూడా అట్టాగే పోతున్నాం పెద్ద తేడా ఏం ఏమిటంటే మానవులందరూ ఎవరినైనా అడగండి వాళ్ళందరూ ఏమంటున్నారు టైం లేదండి బాబు అంటారు ఈ దేనికి టైం లేదో తెలియదు వాడికి పోవడానికి కూడా రేపు టైం లేదంటే ఏముడు ఊరుకుంటాడా వాడేం ఊరుకోడు టైం అయిపోయింది బాబుని విహపదం అంటాడు ఆఖరికి టైం అయిపోయేది అప్పుడే కాబట్టి ఎవరైనా సాధకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి టైం లేదండి ఆసక్తి లేదండి వీళ్ళు సాధకులు అవ్వరు ఎప్పటికీ ఎక్కడో ఉంటారు అధమమైనటువంటి అనుసరించే స్థాయిలు కాబట్టి వాళ్ళకి గురించి ఇక్కడికి అందార్థంలో సూచించడం వీలు కాదు ఎవరైతే సాధనలో ఉచ్చతమ దశకి ఉన్నతమైన దశకి చేరి నిద్రని తురియంగా మార్చేటటువంటి దశలో అంటే నిద్రని సమాధిగా మార్చుకొని సమాధి స్థితిలో తెలివచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో నిర్వాణ స్థితిలో తెలివి వాడు ఎవడైతే ఉన్నాడో ఎవడు తురియ స్థితిలో మేల్కొన్నాడో వాడికి తెలుస్తుంది ఈ సంకల్పం అంటే కాబట్టి వాళ్ళు చేసినటువంటి సంకల్పం వృధా కాదు ఎప్పుడూ కూడా అది ఫలితం ఇవ్వకపోవడం ప్రసక్తి ఉండదు ఒక సంకల్పం చేశారు అంటే దానికి ఐదు లక్షణాలు వండితేరతాయి ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో ఖచ్చితమైన సాధనతో ఖచ్చితమైన వ్యక్తి ఖచ్చితమైన విషయంతో పద్ధతిగా చేస్తారన్నమాట సంకల్పం అంటే అంతేగాని ఆషామాషిగా ముచ్చట్లాడే వ్యవహారం కాదనమాట సంకల్పించాడంటే అది అయిపోతుంది అంతే అవ్వకపోవడం ప్రసక్తి ఉండదు అలాగే సంకల్పం వికల్పం అవ్వదు ఎప్పుడు కూడా బ్రహ్మనిష్ఠుడికి సంకల్పం వికల్పమయ్యే అవకాశమే లేదు ఏమండి దీనికి సంబంధించినటువంటి ఓ ప్రశ్న ఏమిటంటే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వశిష్ఠుడు సంకల్పించాడు కదా శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని మరి పట్టాభిషేకం జరగలేదేమండి అని అడగవచ్చు ఎవరైనా అసలు అప్పుడు వశిష్ఠ మహర్షిని అడిగారు ఏం మహానుభావ కులగురు మీరు మీరు సంకల్పించారు ఇలా అయింది ఏమిటండి అని నేనేం సంకల్పించాను నేనేమి శ్రీరామ పట్టాభిషేకాన్ని నేను సంకల్పించలేదు నేను లోక కళ్యాణాన్ని మాత్రమే సంకల్పించాను కాబట్టి బ్రహ్మనిష్ఠుడికి ఫలానా పని అవ్వాలి అనేది ఉండదు అక్కడ ఫలానా పని అవ్వకపోతే కుదరదు అనేది కూడా ఉండదు ఫలానా పని అయితేనే బాగుండు అనేది కూడా ఉండదు పనితో పని లేనివాడెవడో వాడు బ్రహ్మనిష్ఠుడు కాబట్టి సంకల్పం అంటే ఏమిటంటే పని అనుకోకూడదు పని వ్యక్తరూపం దానికి ఉదాహరణ చెప్తా బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాలనుకోండి బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాలంటే దానికి పరిజ్ఞానం ఉండాలి దానికి సంబంధించినటువంటి ప్రయోగోపసంహారాలు తెలిసి ఉండాలి దానికి సంబంధించినటువంటి పరిణామ ఫలితాలను బేరుదు వేయగలిగే శక్తి ఉండాలి దాన్ని వెనక్కి తీసుకుని నిరసించగలిగే శక్తి కూడా ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇట్లాంటి తీవ్రమైనటువంటి సృష్టికి ప్రమాదాన్ని కలిగించే అస్త్రాలని ఈ విజ్ఞత ఉన్న వాళ్ళకే బోధించేవారు ఒక కాలంలో అలాగే ఈనాడు కూడా అనేక రకాలైన బాంబులు మనం కూడా కనిపెట్టేశాం ఐటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబులు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడని వారి చేతికి చిక్కితే వినాశనం ఎట్లా వీలు అవుతుందో అట్లాగే ఈ సంకల్పశక్తి కూడా బ్రహ్మాస్త్రం వంటి శక్తి కూడని వారికి అంటే ఏమిటంటే తమోగుణ సంపన్నులైనటువంటి ఆరాధనలు చేసేటటువంటి వారికి కూడా సంకల్పశక్తి పనిచేసే అవకాశం వీళ్ళ వలన సకల జీవరాశులకి వినాశనం ఏర్పడుతుంది అలాంటి వినాశన హేతు అయినటువంటి వాళ్ళకి సంకల్పశక్తి నిలవదు ఎంతో తత్కాలవత్తు పనిచేసినట్టు కనబడుతుంది ఆ క్రియ అయిపోగానే అది ఉపసంహరించబడుతుంది కాబట్టి తత్కాలవత్తు కామ్యక కర్మలుగా చేయబడేటటువంటి కర్మకాండ చేత ప్రయోగోపసంహారాలు చేయబడేటటువంటి వాటికి జ్ఞానకాండలో పెద్ద విశేషమైన ఫలితం ఏం లేదు లెక్క ఏం వాటిని పెద్దగా గణితం అన్నమాట ఎందుకని అంటే ఈ సంకల్పశక్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుందయ్యా అంటే బ్రహ్మానుసంధానానికి బ్రహ్మనిష్టకి ప్రాధాన్యత ఇచ్చేదానికి సంకల్పశక్తి అని పేరు అంటే ఒక మానవుడు ఎప్పుడైనా సరే బ్రహ్మానుసంధాన స్థితికి కనుక ఎదిగితే మరల తిరిగి తమోగుణమైనటువంటి జీవితం జీవించలేడిక అజ్ఞాని వల్లే జీవించలేడిక ఒకసారి పరిణామం సాధనలో ముందుకు వెళ్ళిపోయినవాడు శాశ్వతమైన పరిణామాన్ని పొందుతాడే కానీ తాత్కాలికమైనటువంటి పరిణామాన్ని పొంది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అధమమైనటువంటి భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేడు కాబట్టి సంకల్పశక్తికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ అష్ట ఉంది ఒక మాట చెప్పాలంటే శివ సంకల్ప సిద్ధిరస్తు అనే ఆశీర్వచనం ఉంది అంటే అర్థం ఏమిటంటే శివుని యొక్క సంకల్పం నీకు సిద్ధించుగాక అని అర్థం వాచ్యార్థంగా చూస్తే లక్ష్యార్థంగా చూస్తే శివశంక శివసంకల్పం వస్తు నీవు శివుడవే అయ్యేటటువంటి స్థితిని పొందడానికి సంకల్పిస్తున్నావు ఇది శివ సంకల్పం అంటే కాబట్టి శివసంకల్ప స్థితిలో నువ్వు నిలచి ఉండి సాధన చేయాలి అందుకని బ్రహ్మ బ్రహ్మకర్మ సమారలే ఛోడశోపచార పూజకు సంబంధించినటువంటివన్నీ కూడా దేనితో ప్రారంభిస్తామయ్యా అంటే అందుకే బ్రహ్మ కర్మ సమారభే అంటే బ్రహ్మ కర్మ చేయడం ప్రారంభించాడు సృష్టి పరిజ్ఞానం పూర్తిగా వెలిగినటువంటి బ్రాహ్మీభూత స్థితిలో నుంచి కర్మ చేయడం ప్రారంభించాడు ఆ మొదటి కర్మకు సంకల్పమని అంటే ఈ సృష్టి సంకల్ప నుంచి ఉద్భవించింది ఎవరి సంకల్పం అయ్యా అంటే బ్రహ్మ సంకల్పం బ్రాహ్మీభూత స్థితి అలాంటి బ్రాహ్మీభూత స్థితిలో ఏర్పడిన కదలిక పేరు సంకల్పం అవతార మెహర్బాబా ఏమన్నారయ్యా అంటే పరాత్మర పరబ్రహ్మం నుంచి పరబ్రహ్మం వచ్చింది పరబ్రహ్మము నుంచి పరమాత్మ ఏ బి అనే స్థితిలో ఏర్పడదు ఆ పరబ్రహ్మమునందు ఎట్లా ఏర్పడింది అండి అని అది లెహర్ అన్నారు లెహర్ అంటే ఏమిటంటే అలా తరంగం మరి తరంగం అంటే ఏమిటండి అంటే సముద్రం దగ్గరికి వెళ్లాల్సిందే సముద్రం దగ్గరికి వెళితే తరంగాలు కనబడతాయి అంటే కొన్ని శక్తుల యొక్క సముదాయం ఒకేసారి పనిచేస్తే తరంగం ఏర్పడు విశ్వశక్తుల యొక్క సముదాయం ఒకే సూత్రం మీద పనిచేస్తే అప్పుడు ఒక తరంగం ఏర్పడుతుంది ఎలాగండి భూమి యొక్క శక్తి జలము యొక్క శక్తి వాయువు యొక్క శక్తి సూర్యుని యొక్క శక్తి చంద్రుని యొక్క శక్తి ఈ ఐదు శక్తులు కలిసి పనిచేసినప్పుడు సముద్రంలో తరంగాలు పుట్టినాయి సముద్రంలో అల ఐదు శక్తులు ఒక సూత్రం మీద పనిచేయలే అలాగే అనంత విశ్వం కాబట్టి ఆ అనంత విశ్వం కూడా ఒక తరంగం వలె ఉద్భవించింది ఒక అల వలె ఉద్భవించింది ఆ విశ్వశక్తుల యొక్క సమాహారమంతా ఒక సూత్రబద్ధం చేసిన దానికి కాలమని పేరు కాలసూత్రం చేత బంధించబడ్డాయి విశ్వశక్తులన్నీ కూడా ఆ కాలసూత్రము అందే ఇమిడి ఉన్నాయి ఇవి అలాగే సర్వాధిష్టానంతు కాల అన్నిటికీ అధిష్టానం సర్వం అధిష్టానం ఏమిటా అంటే కాలం తరే కాలాయ నమ కాలకాలాయ నమ కాలదర్ప దమనాయ నమ ఇలాంటి నామములు ఈశ్వరుని యొక్క అష్టోత్తరంలో సహస్రనామంలో కనబడతాయి ఈశ్వరుడు అంటే శివుడని అనుకునేది ఎవరి అష్టోత్తరాలు ఎవరి సహస్రనామాలు చూసినా ఇవే ఉంటాయి కాబట్టి ఏ సంకల్పంచేతయితే సృష్టి అవ్యక్త స్థితి నుంచి వ్యక్తస్థితికి వచ్చిందో ప్రకటితమయ్యిందో ఆ ప్రకటితమైనది వెనక్కి తీసుకోవడానికి నిస్సంకల్పం పేరు వెనక్కి తీసుకోవడం ఏమిటండి అంటే ఉపరామ దానికి ఏమని పేరంటే ఉపరమ ఉపరమ అంటే ఏమిటండి మళ్ళీ మాకు అర్థం కాకుండా చెప్పారు అంటే సరే నీకు తెలిసేట్టుగా చెప్పాలంటే తాబేలు తన లోపలికి అవయవాలను ముడుచుకొనుటా అనే భౌతిక ఉపమానాన్ని చెప్పారు నిజానికి అది కాదు ఎక్కడ శూన్యము ఎక్కడ తావేలు కళ్ళ ముందు కనబడే ఒక చెప్పల తావేలు తాబేలు ముడుచుకునేటటువంటి ఇంద్రియాలని ఇంద్రియ నిగ్రహానికి చెప్పవచ్చేమో కానీ సంకల్పము నిస్సంకల్పము దాకా చెప్పాలి అంటే ఈ తాబేలు చాలు ఏం చేయాలయ్యా సరే ఓ పని చేయండి అయితే ప్రక్రియను స్వీకరించమన్నా నీలో దైవ లక్షణాలు నీలో ఆసురే లక్షణాలు నీ హృదయం అనేటటువంటి క్షీరసాగరం నీలో ఉన్న అహం అనేటటువంటి కొండ అహంకారం అనేటటువంటి కొండ అల్లెత్రాడు అది మహాప్రాణం వాసుకి అల్లెత్రాడు మహాప్రాణం ఇలా మనం జనన నుంచి మరణం మధ్యలో ఈ క్షీరసాగర మథనం చేస్తున్నాం చేయడానికి పూనుకోగానే మందరగిరి పాలసముద్రంలో మునిగిపోయింది మునిగిపోవడం అంటే ఏమిటి సంకల్పం లేదు అక్కడ ఆ సంకల్పశక్తి లేకపోతే మందరగిరి నిలబడలేదు కవర్ లేదు ఆ కవర్ నిలబడితే కదా చిలికేది కాబట్టి కవర్ నిలబడాలి అంటే ఏం కావాలి ఏదో ఒక ఆధారం కావాలి ఆ ఆధారం లేకపోతే కవర్ నిలబడలేదు ఆ మందరగిరి నిలబడలేదు ఆధారం ఎవరయ్యారంటే ఇప్పుడు మహాకూర్మ మహావిష్ణువే సంకల్పధారి అయి అందుకని అన్ని దేవాలయాలలో గర్భ ఆలయానికి ముందు ఉన్నటువంటి ద్వారం వద్ద కోర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు అంటే ఆ సంకల్పశక్తి ప్రతిష్ట చేసేటటువంటి వారి యొక్క తపశక్తిని సంకల్పశక్తిగా మార్చి కోర్మయంత్ర ప్రతిష్టాపన చేస్తారు ఆ తదుపరి మూల విగ్రహం కింద పెట్టేటటువంటి యంత్ర మంత్రతంత్రాత్మకమైనటువంటి ప్రతిష్ట కాబట్టి ప్రతిష్ఠ తిష్ఠతి ప్రకృష్ ప్రకర్షయ్యేన తిష్టతి ప్రతిష్ట అది అంటే కళాకాలము ఈ భూమి ఉన్నంతకాలము ఆ స్థానము దివ్యమైనటువంటి ప్రేరణని దివ్యమైనటువంటి సంకల్పశక్తిని నీకు అందించడానికి అనువైనటువంటి క్షేత్రంగా దానిని నిలబెట్టే ప్రయత్నం చేయదు కాబట్టి ఋషులైన వారికి సాధకులైన వారికి సాధువులైన వారికి సా ఆత్మనిష్ఠులకు బ్రహ్మనిష్ఠులకు ఒక కర్తవ్యం ఏర్పాటు చేశారు ఏమిటయ్యా అంటే వారు ఏ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దైవీ శక్తిని తమ అనుసరించి వాటిని వృద్ధి చేయడానికి ఇనుమడింపజేయడానికి వాళ్ళు దైవీ రూపంలో సహాయం చేయాలి ఇది దైవీ కర్తవ్యం మాములు మానవులేమో ఫలితాసక్తి ఆసక్తి చేత కర్మాసక్తి చేత క్షేత్ర సందర్శనం చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ ఫలితమనే ఆవరణకు లోబడి రజోగుణ ధర్మానికి లోబడి కామ కర్మకు లోబడి వాళ్ళు ఆశ్రయిస్తారు కాబట్టి వాళ్ళు ఆ కొద్దిపాటి అణుస్వరూపమైనటువంటి దివ్యత్వాన్ని పొందిన ఆనందపడిపోతాడు అదే మహానుభావులు ముక్తులు జ్ఞానులు సాధువులు అయినటువంటి వాళ్ళు కనుక ఏ క్షేత్రానైనా దర్శిస్తే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దైవీ శక్తిని సహస్రగుణాధికమయ్యేటట్లుగా చేసేటటువంటి ప్రక్రియ అతని భుజాల మీద ఉంటుంది అతని కర్తవ్యంలో భాగంగా ఉంటుంది కాబట్టి దైవీ ప్రణాళికలో భాగమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ సంకల్పాన్ని నిస్సంకల్పం చేసే ఉపరమ అనేటటువంటిది తెలుసు అంటే తురియ స్థితిలో సంకల్పం ఉందనుకోండి తురీయాతీతంలో నిస్సంకల్పం ఉంది ఎవరైతే తురియ నుంచి తురియాతీతానికి దీన్ని తిప్పుకోగలుగుతారో మార్చగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ సంకల్పాన్ని నిస్సంకల్పం చేయగలిగేటటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు అందుకని వాళ్ళకి దేశికులని పేరు సర్వము వరకే తెలిసిన వాళ్ళు సంకల్పం వరకు మాత్రమే తెలిసిన వాళ్ళు కాబట్టి సంకల్పము సంకల్పాతీతము శూన్యము శూన్యాతీతము కాలము కాలాతీతం ఈ ఆరు స్థితులు తురియాతీతంలో ఉన్నాయి కాబట్టి తురియాతీతంలో ఉన్నటువంటి ఈ సంకల్పాతీతాన్ని ఈ కదార్థంలో ప్రతిపాదిస్తున్నారు ఎలా ప్రతిపాదిస్తున్నారట సంకల్పము లేనిదే నిస్సంకల్పము లోనతోచూ నిజానికి మాట్లాడితే సంకల్పానికి ఉనికి ఎలా కాలము ఉన్న దేవుడై అంటే నిస్సంకల్పమే ఉంది ఆ ఉన్న నిస్సంకల్ప స్థితిలో లేనిదే తోచింది అంతకుముందు తరంగా ఉందే లేదు తోచింది ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది తర్వాత మళ్ళీ ఎలా పుట్టిందో అలాగే పోయి దీనిలో నుంచి ఇంత పెద్ద విశాలమైనటువంటి అనంత విశ్వం వెనక్కి పోయేటటువంటి సిద్ధాంతాన్ని విరమించేటటువంటి సిద్ధాంతాన్ని స్వీకరించి ఇప్పుడు మన గొడవ ఏమిటి మనసు ఇప్పుడు ఆ మనస్సు కూడా ఒక తరంగం ఒక అల చూస్తూ ఉంటే ఆ అల ఎక్కడ పుట్టిందో అక్కడే పోతుంది కాబట్టి చూస్తూ ఉండబోయ్యా ఏం చేయమా కదా అన్నారు ఏమీ చెయ్యకుండా ఆ మనసు యొక్క అలని చూస్తూ ఉంటే ఆ అలలు ఎక్కడ పుట్టయ్యో అక్కడే పోతాయి ంతకాలానికి అలలు లేని సముద్రంగా ను చూడగలుగుతావు మనస్సుని అప్పుడు ఆ మనసులో నీకేం ప్రమాదం లేదు ఇబ్బంది లేదు అలాంటి స్థితిలోకి నిర్వాణ స్థితి చేరుస్తుంది ఇది నిర్వాణం అంటే కాబట్టి ఎవరికైతే మనసులో అలలు స్థితిలో ఉంటారో వాళ్ళు నిర్వాణ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు తురియ స్థితిలోకి ఎదగగలుగుతారు బ్రహ్మానుసంధానం చేయగలుగుతారు ఆత్మానుసంధానం చేయగలుగుతారు ఇప్పుడు అలా చూడటానికి ధ్యానం అనిపోయేది ధ్యానం ధ్యానం ధ్యానం అంటే ఏమిటయ్యా అంటే భగవాన్ రమణులు చెప్పినటువంటి సూత్రం అనమాట ఇది ఊరకుండవయ్య బాబు చూస్తూ ఉండంతే నీ మనసులో నీ బుద్ధిలో నీ చిత్తంలో నీ అహంకారంలో ఏ ఏ అలలు ఏర్పడుతూ ఉంటే ఆయా అలలను తరంగాలను ఊరక చూస్తూ మనం అందరం సముద్ర స్నానానికి వెళ్ళమంటాం కదా వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణమి సందర్భాలలో పౌర్ణమి సందర్భాలలోనే మనం సముద్ర స్నానం చేసే సంస్కృతి ఉంది వెళ్ళగానే బుడబుడా సముద్రంలో వెళ్ళిపోకూడదు అలా చెప్పలేదు మన సంస్కృతి చక్కగా అక్కడ నిలబడి ఆ ఒడ్డు మీద నిలబడి ఈశ్వర ధ్యానం చేసి కనబడుతున్న కర్మసాక్షి అయిన ఆదిత్య స్వరూపాన్ని ధ్యానం చేసి కళ్ళెదరకుండా కనపడుతున్నటువంటి సముద్రాన్ని అలలని ఫేనమును తరంగములను అన్నింటినీ గమనించి వాటి యొక్క అశాశ్వతత్వాన్ని గుర్తెరగమన్నారు ఆ అశాశ్వతత్వాన్ని గుర్తెరిగిన తర్వాత నిన్ను నువ్వు మఠమొదట సంప్రోక్షణ చేసుకోవాలట సముద్రాన్ని ముట్టుకోవడానికి నీకు అధికారం లేదట అంటే ఏం చేయాలండి అంటే ఆ కొద్ది సముద్రపు నీళ్ళని దోశలోకి తీసుకుని నిన్ను నువ్వు మఠం సంప్రోక్షణ చేయాలట నువ్వు పవిత్రుడుగా అయి జ్ఞాన మార్గంలో జ్ఞాన దృష్టితో సముద్ర స్నానానికి ఉపక్రమించాలట ఉపక్రమించి ఏం తెలుసుకోవాలట ఓహో లోపలికి వెళ్ళే కొద్దీ ఈ తరంగాలు లేవు అగాధమవ జలనిధిలో ఆణిముచ్చేది కానీ మనం పట్టుకునేది దేన్ని పట్టుకుంటాం ఇప్పుడు మన జీవితానికి ఆలుచిప్పలు కావాలా ఆణిముచ్చలు కావాలా అనేది మనం తెలుసుకోవాలన్న అరల ద్వారా కొట్టుకొచ్చేవి ఆలచిప్పలు కొట్టుకొస్తాయి కానీ ఆణిముచ్చేందుకు కొట్టుకొస్తాయి కాబట్టి మానవ జీవితాన్ని ఎప్పుడూ కూడా తరంగాలు మురుగుకి పరిమితం చేసుకోకూడదు ఇది తాత్కాలికమైనటువంటి కాశే పొండి పూజేటటువంటి జాగ్రత్తగా అక్కడ అంటాడు స్వామి వివేకానంద రాజయోగం చదివితే మానవులందరూ తప్పక అందుకే మనకి కన్యాకుమారి అగ్రం మీద వివేకానందుడు ధ్యానం చేసినటువంటి స్థానం అక్కడ వివేకానంద రాక్ అని ఒక రాయి మీద వారి విగ్రహం పెట్టి మనం ఇప్పటికీ దాన్ని సూచనగా స్వీకరిస్తాం ఆ అగ్రభాగంలో కూర్చుని ఆ సముద్ర తటం మీద కూర్చుని ధ్యానమగ్నత సమాధి అవడానికి చాలా సులభమైన ఉత్తమమైనటువంటి శక్తి కేంద్రం సముద్రం నేడివాళ సముద్ర స్నానాన్ని మనం విహారయాత్రగా వినోదయాత్రగా సుఖపిపాసతో చేసేటటువంటి విషమభూయిష్టమైన విషభూయిష్టమైన విషయావృతంగా మార్చేసుకున్నాం మార్చుకుని దానినే అద్భుతము దానినే ప్రగతి అని చెప్పేటటువంటి సంస్కృతిలోకి జారిపోయాం మారిపోయాం ఇది మారాలి మారి మానవులందరూ ధ్యాననిష్ట సమాధినిష్ఠులైతే ఎవరికి మానసిక శాస్త్రవేత్తలు మానసిక వైద్యుల దగ్గరికి వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం లేదు అసలు భారతీయ సంస్కృతిని చక్కగా పాటించినటువంటి వాళ్ళకి మానసిక వైద్యులతో అసలు ఎవరితో అవసరం లేదు ఎందుకని అంటే మనం ప్రతిదీ ధ్యానంతోనే చేస్తాం ప్రతిదీ ఏకాగ్రతతోనే చేస్తాం ప్రతిదీ ప్రశాంతంగానే చేస్తాం ప్రతిదీ జ్ఞాననిష్టతోనే చేస్తాం ప్రతిదీ ఆత్మానుసంధానంతోనే చేస్తాం ప్రతిదీ బ్రహ్మానుభూతితోనే చేస్తాం ప్రతిదీ సంకల్పస్థితిలో ఉండి చేస్తాం ఇలా జాగ్రత్తగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడాన్ని ఇందులో ప్రతిపాదిస్తూ దాన్ని విరమింపజేయాలంటే సూత్రం చెప్తున్నారు చను తోచు చను తరంగానికి ఈ మూడు లక్షణాలు ఉన్నాయి నేటి విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్పారు చను తోచు చను ఒక ఆల్టర్నేటివ్ కరెంటు ఏసీ కరెంట్ ఉందనుకోండి ఏసీ కరెంట్ యొక్క గ్రాఫ్ చెప్పమంటే సున్నా అనే దగ్గర నుంచి కొంతమేరకు ధనాత్మకంగా పైకి వెళుతుంది మరల కిందకి దిగి సున్నా అవుతుంది మరలా రుణాత్మకంగా ధనాత్మకంగా ఎంత ఎత్తుకు వెళ్ళిందో మరలా రుణాత్మకంగా కూడా అంతే దిగువకు వస్తుంది పైకి వెళుతుంది మరలా సున్నా న్యూట్రల్ మరలా ధనాత్మకం మరలా రుణాత్మకం ఇలా సాగేదానికి తరంగం అని పేరు ఇది వేవు యొక్క ఎగ్జాక్ట్ గ్రాప్ అన్నమాట ఇలా వెళ్ళేటప్పుడు తోచు చను తోచు చను ఇంతే కదా చూసాం తోచు చను పోయింది మరలా తోచింది మరలా చను పోయి జగత్తు తోచు చను ఆ వృత్తి జరిగినంతసేపే ఆ జగత్తు తోచింది ఆ విషయం తోచింది మరల ఏమైనా కాసేపట్లో చను ఇది వృత్తి ప్రళయం అంటే కాబట్టి వృత్తి అవచ్ఛిన్న చైతన్యం ప్రతిబింబం కాబట్టి వృత్తి ప్రళయం కూడా ప్రతిబింబమే వృత్తి చైతన్యం చేత విషయము విషయావృత్తి ఎలా గుర్తించబడి వ్యవహరించబడుతున్నాయో అది ఏమైపోయింది చాను పోయింది అట్లే విశ్వము యొక్క యొక్క ప్రళయం మహత్తు యొక్క ప్రభావం ప్రకటితమైంది వ్యక్తమైంది అదే మహత్తు మహాప్రళయంలో లేకుండా పోయింది తోచూ ను వృత్తి ప్రళయంలో చూసినా ఇదే సూత్రం చిట్ట చివరిదైన మహాప్రళయంలో చూసినా అదే సూత్రం కాబట్టి ఈ వృత్తి ప్రళయంలోనూ కాలసూత్రము ఆ మహాప్రళయంలోనూ కాలమనే సూత్రం కాబట్టి లయము విలయము ప్రళయము మహాప్రళయం మనమందరం జీవులుగా రోజు సుషుప్తిలో లయం చెందుతున్నాం ఆ మెలకులో తోచిన అన్నీ సుశుద్ధులు లయమైపోయాం మరల ఏమైనాయి మరలా తోచినాయి చాను తోచూ ఇంతేనాయా బాబు పుట్టాడు తోచాడా లేదా పోయాడు చనేడా లేదా కాబట్టి మనం ఏం చేసాం దీనికి కూడా చాను అనే చాని పోవుట అని తెలుగులో చెప్పాడు చనేడు పోయాడు ఎక్కడికి పోయాడు తిరిగి రాకుండా పోయాడు మనం కూడా ఏం చెప్తున్నాం ఇప్పుడు తిరిగి రాని పద్ధతిలో సంకల్పాన్ని నిస్సంకల్పం చేయాలంట అది ఈ అందార్థంలో ఉన్నటువంటి రహస్యం అసలు సంకల్పానికి ఉన్న గొడవ ఏమిటయ్యా అంటే దానికి రెండు లక్షణాలు ఉన్నాయి తోస్తుంది చనుతుంది తోస్తుంది చనుతుంది ఇది సంకల్పం యొక్క లక్షణం నిస్సంకల్పం ఎలా ఉందట అంటే అది తోచదు చనదు రాదు పోదు రాకడా పోకడం లేవు నిస్సంకల్ప స్థితిలో అలా రాకడా పోకడ లేని స్థితిలో నిలకడిపో నిలకడ చెందితే సహజ నిర్వికల్పం అయిపోయి కాబట్టి సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము సహజ నిర్వికల్పము ఈ రీతిగా ఆ నాలుగు దివ్యయానాలని మనం పూర్తి చేయాలి సంకల్పమే తప్పునని తప్పు సంకల్పమే తప్పున నిస్సంకల్పమునిరిగేనే దప్పున అంటే ఇక్కడ అర్థం తప్పున అంటే అక్కడ తప్పున ఎట్లా తెలియాలట అంటే రెప్ప పాటలో తెలియాల ఎప్పుడో నేను భూమి పుట్టినప్పుడు మొదలుపెట్టానని తెలుసుకోవడం ఎప్పటికో మహాప్రళయానికి తెలుసుకున్నానండి అంటే ఇది అయ్యే పని అయ్యేది అయ్యయితే అంతా ఆరక్షణమే అనేటటువంటి సూత్రం ఈ దప్పున వెనకాల ఉంది అట్లాగే హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ సూత్రం ఉంది ఇందులో ఎలా అంటే హారతి పాట జరుగుతున్నంతసేపు హారతి ఉంటాం హారతి కళ్ళకు కూడా అద్దుకున్నాం అక్కడ పెట్టాం హారతి ఎట్లా ఆరిపోయిందట ఆరిపోయింది గప్పును ఆరిపోయింది చప్పును ఆరిపోయింది రెపబాట్లో పోతుంది చివరి దశకు వచ్చేసాడప్పుడు ఎందుకని అంటే హారత కర్పూరం అయిపోయింది అయిపోగానే ఆహా ఆ జ్వలించే జ్వ లక్షణం కూడా పోయి అట్లాగే ఎట్లా పోవాలంట అంటే సంకల్పమే దప్పు సంకల్పము ఎరిగేనే చను తేనను చూ రేప తెలిసిపోయింది రేప పాటలో ఎలా తెలిసింది తాను లేననే పద్ధతిగా తెలిసి అంటే తానున్నంతవరకు సంకల్పం తప్ప తాను లేని పద్ధతి తనను తాను పోగొట్టుకునే పద్ధతి నాహం ఈ నడక కలిగిన వాళ్ళకు మాత్రమే అంటే ఏం చేయాలండి ఏమీ చేయకర్లేదు కూటస్థుని యొక్క అపంచీకృత భాగస్థితిలో నుంచి పాయువులో పాయువు పృథివిలో పృథివి మృత్యుస్థానం దాకా కిందకి రావాలి ఇంకా గట్టిగా మాట్లాడితే పరశివ స్థానం నుంచి మొదలు పెడితే కూటస్థుని యొక్క అపంచీకృత భాగమే ఈశ్వర పంచీకరణ ఆ అపంచీకృత భాగానికి ఈశ్వర పంచీకరణలో ఉన్న ఐదు ఐదులు ఇరవై చెప్తాం దానికి సాక్షి పరశివం ఆ పరశివ భాగంలో ఉన్నటువంటి అపంచీ స్థాణుభాగం అపంచీకృతం అనకూడదా ఆ పరశివ స్థితిలో ఉన్న అర్థ భాగం స్థాణువు మిగిలిన అర్ధ భాగం ఈశ్వర పంచీకరణ ఆ స్థానుభాగ స్థితిలో ఉన్న చేరాలి అంటే పరశివంలో ఈశ్వర పంచీకరణమైనటువంటిదంత విశ్వం అందులో మళ్ళీ ఆ పంచీకృత భాగం వచ్చి కూటస్థమైంది అందులో మళ్ళా సగం అపంచీకృత భాగమై బ్రహ్మాండం ఆ మళ్ళీ దాంట్లో ప్రతిబింబ భాగం వచ్చి జ్ఞాత ఆ ప్రతిబింబ భాగంలో మళ్ళీ ఆ పంచీకృత భాగము పంచీకృత భాగము అయి ఇది వరుసగా ఈశ్వర పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ పిండాండ పంచీకరణ కాబట్టి ఐదు ఐదులు ఇరవై ఐదుగా మూడు ఇరవై ఐదులు డెబ్బై ఐదు ఉన్నాయి ఈ డెబ్భై ఐదు తత్వాల జోలికి కిందకి దిగి రావాలి పరశివ స్థానం నుంచి పరశివల్లో రెండు భాగాలు ఉన్నాయన్నాం కదా రెండవ భాగం అవతలున్న భాగం స్థాను బయలు యువతలున్న భాగం లేనెరుక ఈ లేనెరుక స్థితిలో నుంచి బయలుస్థితికి మారటానికి ఎరుక స్థితి నుంచి లేనిరుక స్థితిలోకి మారడానికి ఖండ ఎరుక స్థితి నుంచి అఖండ ఎరుక స్థితికి చేరడానికి ఇవి నాలుగు నాలుగు స్థితులు ఖండ ఎరుక స్థితి నుంచి అఖండ ఎరుక స్థితికి చేరడం అఖండ ఎరుక నుంచి లేనిరుక స్థితికి చేరడం లేనెరుక స్థితి నుంచి బోయలు స్థితికి చేరడం దీనికే వీళ్ళు వేదాంత పద్ధతిలో సంస్కృతంలో ఎలా చెప్పుకొచ్చారు అంటే సంకల్పం ఎరుకన్నా సంకల్పమన్నా మనసన్న మాయన్న బ్రాంతన్న భ్రమన్న మిథ్యన్న అని ఒకటే కాబట్టి సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి కాబట్టి ఈ సంకల్ప స్థితిలో నుంచి నిస్సంకల్పస్థితికి ఎదగాలి అంటే సంకల్పం ప్రాథమిక లక్షణమైనటువంటి తోచు చను ండి చూడాలి తోచూలో చేరిన దానం పడిపోతాం చనులో చేరిన దాన పడిపోతాం కాబట్టి ఓరకుండాలి ఏమీ వద్దు అనేటటువంటి స్థితిలో ఉండాలి తాలేనను చూ నిస్సంకల్పమును నిల్చదనూచూ పునరావృత్తి రహిత శాశ్వత नित्य निवास सिद्धिस्तू अने आशीर्वचन साधारण अपरकर्म चर्वात अंत्येष्टि कर्म चर्वात आर्तनी आशीर्वचन तो आशीर्वदिस्टर पुनरावृत्तिरहित शाश्वत नित्य निवास सिद्धिस्तूनी दीवी सांप्रदाय भारत देश आशीर्वचन एप्डे अपरू ఎవరికైనా అంత్యేష్టి నిర్వహించినటువంటి కర్తని మాత్రమే ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఆయన ఆశీర్వదిస్తాడు ఏమిటంటే ఈ పిల్లవాడికి ఏం తెలిసింది ఈ కర్తకి అంటే జీవుడు ఒక రాకడా పోకడా పూర్తిగా అర్థమైపోయి ఎలా తోస్తున్నాడో తెలిసింది ఎలా చనుతున్నాడో కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికీ వీడు జనన మరణాల లోపల చిక్కు పనిలో పడట కాబట్టి వీడికి ముక్తుడయ్యే అధికారత్వం వచ్చింది ఆ అధికారత్వాన్ని పురస్కరించుకుని ఆశీర్వచనం చేశారు ఏం చేశారు ఇప్పుడు అంటే పునరావృత్తి రహిత శాశ్వత నిత్య అలాగే దేశికులైనటువంటి వారు తప్పక నాలుగు స్థాయి భేదాలు ఉన్నాయి గురుపుత్రుడు అయ్యావు అని నీకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుందంటే సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నటువంటి మహానుభావుడు సంకల్పాన్ని పోని జన మరణరాహిత్య సిద్ధిరస్తూ అని దీవిస్తాడు అడిగితే దీవించరు ఏమంటే నన్ను దీవించండి అంటే నన్ను దీవించమంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి సంకల్పం కలుగుతుంది అలా జీవితానికి ఒకసారి ఒక దేశకేంద్రుడైనటువంటి వాడు గనక నిన్ను దీవిస్తే నీవు తప్పక ఆ పునరావృతిరహిత శాశ్వత నిత్య నివాస స్థితికి స్థాను స్థితికి చేరతాం అటువంటి ఆశీర్వచనాన్ని పొందే అధికారిత్వాన్ని అర్హతని సాధించాలి కాబట్టి జనన మరణ రాహిత్య సిద్ధి రస్తు ఇది కూడా సిద్ధి అని అంటారేమండి అది సిద్ధి కాదు సిద్ధుల కావల పరసిద్ధి అని ఓ అది మళ్ళా చెప్తాను సరే సంకల్పించ సంకల్పించుటకింకా సంకల్పమేది అంతటా ఉన్నది నిస్సంకల్పమే అయి ఉంటే ఉన్నది స్థానువే అయి अंता उन्दे कदलनेंटे कदली अवकाशमे लेको असर संकल्पला संकल्प अवकाश असल अवकाश लेकिन आवरण अनेंनेदलिकाध्यवरण लेकिन यह कदलिकलू ले ఆవరణరహితమైనటువంటి బయలుస్థితిలో సహజ నిర్వికల్ప సమాధినిష్టలు తెలుసుకోవడం కోసమని సమాధినిష్ట అని అంటున్నారు నిజానికి మాట్లాడితే సహజ నిర్వికల్ప స్థితి అనాలే కానీ సహజ నిర్వికల్ప సమాధినిష్ట అని ప్రయోగించరాదట పెద్దల గురించి ఎందుకంటే సమాధి షడ్విధ సమాధి నిర్ణయంలోది కాదు అది సంకల్పం నిస్సంకల్పం నిర్వికల్పం ఈ వ్యవహారం కూడా సమాధినిష్టలో కూడా చెప్తాం అంటే ఆరు రకములైన సమాధి భేదములు ఉన్నాయి అంతరము బాహ్యము శబ్దానువిధము దృశ్యానువిధము సవికల్పము నిర్వికల్పము ఈ ఆరు స్థాయి భేదములతో సమాధినిష్ట ఒప్పుతుంది ఇదంతా నిర్వాణ స్థితికి చేరకముందు నిర్వాణ తర్వాత సమాధి పేరు తీసేస్తాం అప్పుడేముంటాయంటే సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము సహజ నిర్వికల్పము స్థితి భేదమే ఉంటుంది అంతే ఇంక సమాజ నిష్టానం అన్నమాట కాబట్టి శబ్దానువిధమంటేనేమో ఏదైనా ఒక నామం చేత గాని మంత్రం చేత కాని సూత్రంచేత కానీ పిలుపు చేత కానీ నీవు మేలుకొలపబడి నిర్వాణ స్థితిలో మేలుకొలపబడి తురియ స్థితిలో ప్రవేశింపజేయబడితే దానికి శబ్దానువిద్ధమని ఏదైనా ఒక దృశ్యంచేత మేల్కొల్పబడి గాఢ నిద్రకు సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ప్రకాశ దర్శనం అనే దర్శనం ద్వారా నువ్వు మేల్కొల్పబడి తుర్యంలో ప్రవేశిస్తే అది దృశ్యానువిద్ధం ఇందులో సగుణ నిర్గుణ భేదాలు ఎప్పుడూ ఉంటాయి దాంట్లోనూ ఉంటాయి దీంట్లోనూ ఉంటాయి ఇది అంతరంలో జరిగితేనేమో అంతరమని బహిరంగంలో జరిగితే బాహ్యమని చాలామంది एकनाम रोजंत चुप्त ऐकाहमटार अला सप्ताह जो ना चय चेय चय स्थाई की मनस आगेपोति वो अला वस्तु अला एरपेद तात्कालिक बाह्य सात्काल अंतर सधि एक्व प्रभाव अट्ला सविकल सधि तात्कालिकर्विकल सधि एक्वकाल కాబట్టి శాశ్వతమైనటువంటి పునరావృద్ధి రహిత పద్ధతికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ కూడా బాహ్యాన్ని విడవాలి అంతరంలో పట్టుకోవాలి అలా పట్టుకుని నిర్వికల్ప వికల్పములు లేని పద్ధతి నిస్సంకల్పం వేరే నిర్వికల్పం కూడా ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాము అంటే ఏ సంకల్పశక్తి చేత బ్రహ్మాండం ఉత్పన్నమైందో ఆ సంకల్పశక్తి బ్రహ్మాండము విరమించేటటువంటి స్థితిలోకి ఏ సంకల్పశక్తి చేతైతే విశ్వం ఉత్పన్నమైందో ఆ విశ్వం వెనక్కి తీసుకునేటటువంటి నిస్సంకల్పస్థితిని గురించి మనం విచారణ చేస్తున్నాం ఈ విచారణలో ఉన్నది నిస్సంకల్పమే అని రూఢి అయిన తర్వాత ఉన్నది లేని రుక ఉన్నది బయలు ఎరుక ఎప్పుడూ లేదయ్యా నాకు లేనెరుక ఎట్లా ఉందండి అంటే నీకు చెప్పడానికి ఉందయ్యా బాబు అన్నది నిజానికి లేనెరుక లేనెరుక అనే చెప్పడంలోనే లేదని చెప్తున్నాం కదా ఇంకా మళ్ళీ లేనెరుక కాబట్టి లేనెరుక స్థితిలో ఆగడం కుదరదు అక్కడ ఆగితే ఏమవుతాడంటే పడిపోతాడు కాబట్టి లేనెరుకగా ఉన్నానని అనకూడదు చేరితే బయలు చేరిపోవాలి లేదంటే అఖండ ఎరుకలోకి దిగు వచ్చేస్తావు ఏదో ఒక కాలంలో కాబట్టి జాగ్రత్తగా ఈ మధ్యా మధ్యస్థితిని కొద్దిసేపు ఉంటుంది అది తర్వాత దాటిపోవాలి సహజ స్థితిలోకి దాటిపోవాలి అలా దాటిపోయినప్పుడు ఏమైపోతామంటే సహజ నిర్వికల్ప స్థితిలోకి చేరిపోతాడు అట్లా సంకల్పించుటకింకా సంకల్పమేది నిస్సంకల్పమందిట్లు సంకల్పమిగితే చను తా లేనను చూ బ్రహ్మ నిర్వాణాన్ని సూచిస్తున్నాడు ఒక మాటలో బ్రహ్మ నిర్వాణానికి సంబంధించిందంతా చెప్పేశాడు అంతే బ్రహ్మము సృష్టి సంకల్పం చేయడం ద్వారా సృష్టి స్థితి లయాలకి పునాది వేశాడు ఏ సృష్టిస్థితులయాలైతే బ్రహ్మ యొక్క సంకల్పం నుంచి వ్యక్తమై పని చేస్తూ అనంత విశ్వాన్ని నిరూపిస్తోందో నిర్వహిస్తోందో ఆ ద్విపుటి తెగొట్టేటప్పుడు ఇప్పుడు ఈ కథార్థంలో ఒక ద్విపుటి చెప్పాడు సంకల్పము నిస్సంకల్పము ఇది కూడా ఒక ద్విపుటే ఇది తెగకోసి వేసి దీనికి ఒక పాదు పేరు ఎరుక దాని నేను తాను అనే గొడవలో తాను అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి విత్తనం ఈ తాను అనేటటువంటిది కనుక అంకురించకపోతే నిర్బీజము అంటే బీయించిన విత్తనం అని మామూలుగా తెలుగులో చెప్తారు అంటే అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి జ్ఞానాగ్నిలో సంచిత కర్మ దగ్ధమైపోయింది విశేషమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయంలో బ్రహ్మనిష్ట అంశీభూతమైపోయింది అణువంత అయిపోయింది పరబ్రహ్మము అనంత విశ్వానికి ఆవల పరాత్పరము బయలు కాబట్టి పేరు ఎలా పెట్టాము ఎలా ప్రయోగించాము అన్నది అక్కడ శబ్దానికి ఏం పెద్ద విలువ లేదు ఎందుకంటే నిశ్శబ్దమే ప్రధానమై ఏ శబ్దానికి మాత్రం ప్రాధాన్యత ఆ శబ్దము నిశ్శబ్దాన్ని అందులో ఒక అల మనం అందరం ఉన్నప్పుడు సాణువుగా ఉంటాం అందులో ఒక ఆల పుడుతుంది మనలో పరా పశ్యంతి మధ్యమా వైఖరీ వైఖరీ వాక్కుగా వ్యక్తం అయ్యేటప్పటికి ఆల పుడితే కాబట్టి తోచు చను ఆ తోచనే తోచలేదనుకో నీకు ఏ మాట రాదు కాబట్టి గాఢమైన తమోగుణం అజ్ఞానంలో కూడా వాడు మౌనంగానే ఉండవచ్చు పూర్ణ జ్ఞానంలో కూడా మౌనంగానే ఉండవచ్చు కాబట్టి పూర్ణ జ్ఞానం వదగినటువంటి వాడిని ముని అంటామే కానీ గాఢమైన తమసు చేదా అజ్ఞానస్థ అజ్ఞానావస్థలో మత్తుగా పడిన వాడిని ముని అనం కదా అట్లాగే జడము ఏదైతే మన కళ్ళ ముందు కనబడుతుందో అదంతా కూడా మౌనంగానే ఉన్నట్టు కనబడుతుంది కానీ వాటి లోపల అణుల అణువులకు సంబంధించిన కదలికలు ఉన్నాయి జడచేతన వ్యవహారంలో వాటి వాటి యొక్క కదలికలు ఉన్నాయి చతుర్విధ సృష్టిలలో కూడా వాటి వాటి కదలికలు ఉన్నాయి పెండ బ్రహ్మాండార్గతమైనవన్నీ కదలికలే తత్తు త్వము కూడా కదలికలే బిమ్మ ప్రతిబింబ న్యాయం కూడా కదలికే ఏ న్యాయం చెప్పినా ఆ న్యాయమును వర్తించేవన్నీ ఎరుక ద్వారానే తానే లేని స్థితిలోకి చేరితే సంకల్ప నిస్సంకల్ప మందిట్లు సంకల్ప మెరీగితే చను తా నిస్సంకల్పమును నిల్చెదను చూ కాబట్టి అచల పరిపూర్ణ రాజయోగము అంటే ఏమిటయా అంటే ఈ నిస్సంకల్పస్థితిలో మొదలయ్యేటటువంటి దానికి పరిపూర్ణమని పేరు నిస్సంకల్పం కంటే కింద ఉన్నదంతా పూర్ణం ఓంకారం ముందు పెట్టాం ఓం అంతా సంకల్పం ప్రణవం సంకల్పం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నదంతా సంకల్పశక్తితో కూడుకుని ఉంటుంది ముందు సున్నా పెడితే ఇంకా సమస్య లేదు ఆటోమేటిక్గా నిస్సంకల్పస్థితి ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన ఏ యోగిన్ఞానయోగిన అందరూ చేయలేరు ఈ పని కాబట్టి జాగ్రత్తగా ఈ సున్నా పెట్టడం రావాలట పెడితే తానే లేడు నేనే లేడు నాదీ లేదు తానే లేడు నేనే లేడు అన్నాక నాది సంగతి చెప్పాలా ఇప్పుడు అవసరం లేదు కదా కాబట్టి నీ గురించే చెప్పలేకపోతే నీ బిలాంగింగ్స్ గురించి ఏం చెప్తావు నీ కళలో నీ నిద్రలో నీ మెలకువలో నీ నేను దేని చుట్టూ తిరుగుతోందో అవన్నీ సను తోచు సను అనే అలలు మెలకు అల నిద్ర ఒక అల అలాగే కళ ఒక అల చను తోచూ ఈ రీతిగా చూడాలట ఈ చను తోచూ అద్భుతమైనటువంటి సూచనండి ఇది నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక నెల రోజుల స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారింటి వద్ద ఉన్న ఉన్నప్పుడు తెలిసింది నాకు చను తోచు రహస్యం అట్లా ఊరకుంటే చాలు అది చను అది తోస్తోంది ఎలాగో చను ఎట్లాగో తెలిసిపోతుంది నిద్ర కూడా ఒక తరంగం వలె వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అలా వస్తుంది ఇలా పోతుంది అంతే పెద్ద ప్రమాదం ఏమి అదే రాకపోతే ఏమైనా బ్రహ్మాండం బదులైందా ఏదో అయిపోతుందనేటటువంటి నీలో ఉందే గొడవ ఆ గొడవ వల్లనే ఎక్కువ తగాద వస్తుంది కాబట్టి నిజానికి తుర్యనిష్ఠుడైనటువంటి వాడికి ఈ తగాదాలు ఏమి ఉండవు అలాగా చను తోచు ఇంతే కదా జననం మరణం కూడా ఏంటి తోచు చను అయిపోయాయి కదా ఇంతకు ఏముంది అందులో కాబట్టి ఈ సృష్టి మొత్తం మీద ఎవరికైతే ఈ నిస్సంకల్పస్థితి కనుక తెలిసిన వాళ్ళు ఉంటారో అనంత విశ్వము యొక్క ఆవిర్భావ తిరోధానములతో సహా వాడికి సామాన్యమైపోతుంది అది ఈ నిస్సంకల్పంలో ఉన్న బలం వాడికి ఏది విశేషంగా తోచదు చెప్పు ఎన్న చూపెట్టు ఎన్న జరగని ఏదైనా జరగని అది ఎందుకని ఇదంతా ఎరుక ఇదంతా మాయ లేనిదని రూఢిగా నిర్ణయం అయిపోయింది ఎలా రూఢిగా నిర్ణయం అయిపోయినాడా ఎల్ల కాలము ఉన్న సను తోచు పోతోంది వస్తుంది అంతే కదా ఇంతకు మించి ఏముంది అన్నాడు బ్రహ్మశ్రీ బెళ్ళ సుబ్బనారాగణ గారు సశరీరులై ఉపదేశం బోధించేటటువంటి కాలంలో వారి శిష్యులు ఒకరు వారి వద్దకు వెళ్ళారు అయ్యా పెద్ద భూతం వెంబడిస్తుంది నన్ను మింగేస్తానంటోంది చూడండి అన్నారు వేద్ద సొరసలాగా అనమాట సింహికలాగా అనమాట వేద్ద భూతం సరే అలా చూశారు తేరిపార చూశారు అంతా వాయువే కదా లేనిది కదా అన్నారు ఇంకా మరి ఇంకా మెల్లగా అనారు వాళ్ళ పక్క వాళ్ళకి వినపడనంత స్థాయిలో మాట్లాడతారు నాకేమో ఇక్కడ మాట్లాడితే శ్రీలంక దాకా వినబడు ఇక్కడ మరి అది మాయ కదా అది వాయువు కదా అది లేనిది కదా ఈ మూడు మాటలు అన్నారు ఇంకా ఏమిటి నా నాకు అర్థం కాదు అది నన్ను మింగేస్తుందిరా బాబు నేను ముచ్చవంటలు పట్టి మృత్యు భయంతో దగ్గరకు పోతే ఆయనేమో అది మాయ కదా అది వాయువు కదా అది లేనిది కదా అంటారు నాకేమీ అర్థం కావట్లేదని మళ్ళీ ఆయన సమాధిని ఆయన ఆయన స్వస్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు సమాధిని స్టనకూడదు పెద్దవాళ్ళకి సమయం దేశికులకు సన్న పూర్ణ గురువులు అసలేవారు కాబట్టి ఎరుకను విడిపించగలిగిన సమర్థులు అన్నమాట వారు దర్శనానికి తీసుకెళ్తూ ఉంటారు నరసింహారావు గారు మేకా నరసింహారావు గారు వారిని ఆశ్రయించి ఎవరైతే అచలం నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ తప్పక ఆ సుబ్బనాగారి ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆ దంతులమ్మ తల్లివారి ఆశీర్వచనం సుబ్బనాగారి ఆశీర్వచనం ఇప్పిస్తారు అక్కడ కూడా రికమెండేషనే ఎందుకంటే దేశంలో వాళ్ళు సరిగా అడగకపోతే మనకు అడగడం రాదు కదా మనకేం అడగాలో తెలియదు అక్కడికి వెళ్ళి కూడా మనం లడ్డూ ప్రసాదం అడుగుతాం అప్పుడు ప్రయోజనమే ఉండదు కాబట్టి ఎరుక విడిపించగలిగేటటువంటి సమర్థులైన వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శక్తిని అనుసరించి ఎరుకని విడిపించమని ప్రాధేయపడాలి శరణాగతిలో అక్కడ నీకు పరీక్ష నీ జ్ఞానానికి సరైన పరీక్ష ఎందుకంటే జ్ఞానరహిత స్థితికి చేరాలి అంటే నీ జ్ఞానం యొక్క నిరూపణ జరగాలి సమర్థత నిరూపించబడాలి అప్పుడు నిరసించడం చెప్తారు ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే ఆయన మూడు మాటలు అన్నారు కదా ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మాయ కదా వాయువు కదా లేనిది కదా అయిపోయింది అయిన వారి నోట ఒక మాట కనుక అన్నారంటే అది అమోఘమైనటువంటిది వెనక తెప్పని వీలు కాబట్టి అటువంటి మహానుభావులైనటువంటి వారి యొక్క నిర్ణయాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నమాట అట్లాంటిది నిస్సంకల్పస్థితి అలా సంకల్పస్థితి నుంచి నిస్సంకల్పస్థితికి మనం పరిణామం చెంది పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అనేటటువంటి ఆశీర్వచనాన్ని యథాతథంగా అందిపుచ్చుకోవలసినటువంటి అవసరం దేశికేంద్రుల యొక్క కృప ద్వారా సాధించబడాలి హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి పూర్ణమిదం ద్యూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిషి సహనాభవతు సహనోభునక్తు సహర్యం కరవాహై తేజస్వి నవధితమస్సు మా విద్షావై ఓ షా శాంతి స్వరు నిజగురు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ